ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో మహిమ గల దేవ మహానుభావుడవైన ఏసయ్య మహాత్యము గల గొప్ప దేవుడవు ఆశ్చర్యకరుడవు నీకు వందనాలు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నా ప్రభాన తండ్రి ఆకాశ మహాకాశముల పైన నా తండ్రి కెరూబుల శరూబుల స్థుతి గానముల మధ్య నా ప్రభాన తండ్రి నివసిస్తున్న తండ్రి మహిమ తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభా నా మా పోషకుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభ మమ్మలందరినీ ప్రభ సన్నిధానంలోకి నడిపించి ఈ సాయంత్రకాల సమయం అందుకు ప్రభ ఈ రీతిగా మా కోడు కొంటకు కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ ఏది కూడా నా తండ్రి మీ దృష్టి నుంచి తప్పిపోదు ప్రభ ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడవు ప్రతి ఒక్కరి నడతను కనిపెడుతున్న ఆలోచనలను కనిపెడుతున్న దేవుడవు నా తండ్రి నీకు ఇష్టమైన కార్యములు చేయుటకు ప్రభ నీక బిడ్లని త్వర నా ప్రభ నా తండ్రి మా యొక్క మార్గం అన్నింటిలో మాకు తోడయ్యున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు వాక్యము ద్వారా తండ్రి ప్రభ మాతో మాట్లాడుతున్న దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం అనుదినం నీకు వాక్య ధ్యానం నీ గడప యుద్ధ ప్రభ మేము కూర్చుండి నా తండ్రి మేము వినుటకు మమ్మల్ని మేము మార్పు చేసుకున్నటకు ప్రభా మాలో పరివర్తన తీసుకొచ్చేవాడు నీవేనాయన మా సొంతంగా మేము ఏది చేయలేం ప్రభా నీకు కృపగల కార్యంలో పరిశుద్ధాత్మ చేత మాలో జరిగిస్తున్న దేవుడు నీకే వందనాలు ప్రభ నా తల్లి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలోచించే దేవుడవి సాయంత్రకాల సమయం అందు ఏమి ఆశించి మేము మీ సన్నిధిలో చేరి ఉన్నామో మీకు తెలిసిన ఆయన ప్రభ ప్రతి ఒక్క ఆత్మను తృప్తి పరచండి వాక్యం చేత సంతృప్తిగా నా తండ్రి ఆహారం నాన్న దయచేయండి ఏసీఆ బిడ్ల మాట్లాడిన బిడ్డను ప్రభ మీ యొక్క రెక్కల చాట్న భద్రపరచుకోండి సిలవ చాట్న చేయండి ప్రభ విన వినగలిగే ఆ యొక్క మనస్సును చెవులను మాకు దయించండి మా ఆత్మీయ నేత్రమును వెలిగించండి ప్రభ మాలోని లోటు ప్రభనతని మాలోని ప్రభ బలహీనమైనటువంటి ప్రతి కార్యంలో మేము తెలుసుకొని వాటిని వదిలించుకోవటానికి ప్రభ కృపను అనుగ్రహించండి ఏసే మా మమ్మల్ని బలపరిచే దేవుడవు నీకు వందనాలు మీ సన్నిధికి వచ్చి హస్తాలతో ఎవరు వెలిక్కిపోరునైనా ప్రతి ఒక్కరిని సమృద్ధితో నింపు దేవుడవు నీకు వందనాలు నీకు కృపగల కార్యంలో మా జరిగించమని ఈ సాయంత్ర కాల సామ్యం ప్రార్థన ద్వారా పాటల ద్వారా అతని వాక్యం ద్వారా సాక్ష్యంల ద్వారా మిమ్మల్ని మీకు మహిమ కలుగున్నట్లు మమ్మల్ని నడిపించి మన శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆత్మది ఆత్మతో వెలిగించు ప్రభు ఆత్మది పమును ఆత్మతో వెలిగించు ప్రభు నిరక్తమూని కృపలు నిరక్తమూని కృపలు ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆత్మదీపమునూని ఆత్మతో వెలిగించు ప్రభు ఆత్మదీపమునూని ఆత్మతో వెలిగించు ప్రభు మర పురాణి నలిగిపోతున్న నా గుండెలు మరపురాణి నిన్నలతో నలిగిపోతున్న నా గుండెలు బ్రతికున్న ఆశలు చిగురింప చేసి బ్రతికున్న ఆశలు చిగురింప చేసి చిరుదీపం నాలో వెలిగించినావు చిరుదీపం ఆత్మదీపము నూని ఆత్మతో వెలిగించు ప్రభు ఆత్మ దీపమునూని ఆత్మతో వెలిగించు ప్రభు ఊరు గాలులెన్నైనా వినుతు పానులెదురైనా రేపరి పలాడే ఆత్మ దీపము రేపరి పలాడే ఈ ఆత్మ దీపము రెక్కల కాపాడు ప్రభువా రెక్కల చాటున కాపాడు ప్రభువా ఆత్మ దీపమునూని ఆత్మతో వెలిగించు ప్రభు ఆత్మ దీపమునూని ఆత్మతో వెలిగించు ప్రభు ప్రేమతో వెలిగిన ఈ ఆత్మ దీపము క్రీస్తు ఏ సుకాంతుల కొరకు రెమతో వెలిగిన ఈ ఆత్మ దీపము క్రీస్తు ఏ సుకాంతుల కొరకు రకడ సమయం ఏతించు రకడ సమయం ఏతించు ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆత్మ దీపమును ఆత్మతో వెలిగించు ప్రభు ఆత్మది పమునూని ఆత్మతో వెలిగించు ప్రభు నిరక్తముని కృపలు నిరక్తమూని కృపలు ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆత్మదిపమునూని ఆత్మతో వెలిగించు ప్రభు హలలియా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ స్తోత్రం నైనా పరిషత్తుడ మైమున్నత పరిశక్తి వంతుడా జీవంగన తండ్రి నీకు వందనాలు లేసు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభావ ఏసు ప్రభా ఇద్దరు ముగ్గురు నా ఉంటా మా మద్దతున్న తండ్రి నీకు వందనాలు వేసు ప్రభా తండ్రి మాకు సంప్రానం పెట్టిన దేవా నీకు వందనాలు అయ్యా ఏమిచ్చునా నేను చెల్లించడమేనా ప్రభావ తండ్రి ఈ రోజంతా క్షేమంగా మాకు కాచి కాపాడి భద్రపరిచి ఇంటికి క్షేమంగా చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు సేవలు మమ్మల్ని బలంగా ఏసు ప్రభ మీకు స్తోత్రం నాయన ఇక్కడ వాకించే తిరు మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరచండి శివా అనుదిన మాకు ఆహారాన్ని మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలను అయినా మమ్మల్ని ఎంతగానో ప్రభ పోషిస్తున్నావు నీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా ఇంకా మేము పరిశుద్ధంగా పరచబడాలా ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ ఏసుప్రభ నిన్ను ఏసుప్రభ చూసే చెప్తే మాకు దయచేయండి తండ్రి ఏసుప్రభ నీకు లోపడిగితే మాకు దయచేయండి దివా యేసు ప్రభ ఇంకా మాట్లాడండి ఇంకా పరిశుద్ధపరిచి మీరు అక్కడ మిమ్మల్ని అందరం సిద్ధపరచుకోమని ఏ శిక్షణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మొదటి కోరాలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి కోరాంతిలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచ్చినము ఇక్కడ పౌల్ భక్తుడు అనేక కొరంతి సంఘాలకు విషయాలకు తెలియజేస్తున్నాడు రాస్తున్నాడు తన పరిశుద్ధత కొరము దేవుడి పరిశుద్ధత ఏ విధంగా ఉన్నది మరి ఏ విధంగా నడుచుకోవాలా అనేది విషయం ఇక్కడ పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు సంఘానికి మొదటి వచ్చినము నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను ఇక్కడ ఏమంటుండు పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొని ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుంది అంటే ఇక్కడ పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొని అయినా ఖచ్చితంగా అదిగా నమ్మకంగా చెప్తున్నాడు ఇక్కడ విషయము గ్రహించాల్సింది నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము నేను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఎందుకు ఆయన పోరి నడుచుకోమంట అంటే క్రీస్తు పోరి నడుచుకుంటున్నాడు ఎవరు పౌలు తన జీవితం త్యాగం చేసుకుంటూ సమర్పించుకున్నాడు కదా ఆయన తౌలుగా ఉన్న జీవితంలో మరి ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు త్వరను వినిపించి ఆయనని బలపరిచి కదా ఆయన రక్షణ మార్గం నడిపించి మరి సత్యాన్ని బయలుపరచబడ్డది అప్పుడు అప్పుడు పౌలు ఆ విధంగా తయారై మరి దేవుని ఎరగడం నేర్చుకున్నాడు దేవుని తెలుసుకోవడం నేర్చుకున్నాడు కదా దేవుని ప్రత్యక్షాలు తెలుసుకుంటేవుని ముఖాముఖిగా మాట్లాడము స్వరం చేత చూడు అవన్నీ అనుభవంలోకి పౌలు తన జీవితంలో ఎన్నో విషయాలలో కదా ఆయన జీవితం అంతా జీవితాన్ని విడిచిపెట్టి మరి కొత్త జీవితము క్రీస్తు జీవిస్తున్నాడు ఆయన కదా ఏసుప్రభలో జీవిస్తున్నాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము కదా ఎప్పుడైతే ఆయన దేవుని పోలి నడుచుకుంటున్నా అని చెప్తున్నాడు ఎంత త్యాగం ఉంటే ఆయన దేవుని వెంబడిస్తాడు కదా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అక్కడ అన్నట్టు రాయబడి ఉన్నది కదా నేను ఎక్కడ నడుచుకుంటున్నా అంటే క్రీస్తుని పోలిని నడుచుకుంటున్నాంటే దేవుని స్వభావము దేవుని గుణగణాలు దేవునుకున్న పరిశుద్ధత ఇక్కడ కనిపిస్తుంది పౌళ్ళు అందుకే ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు అందుకే అంటున్నాడు ఆ ప్రకారము మీరున్న నన్ను పోలి నడుచుకోండి అంటున్న సంఘంతో అంటే ఇప్పుడు నేను నడుస్తున్నాను దాని ప్రకారంగా మీరు నడుచుకోండి ఒక నరుడు భూమి మీద ఉండి ఈ మాటలు పలుకుతా ఉన్నాడు మరి సంఘంలో కదా దీన్ని చూస్తే మనం కూడా అదే పరిశుద్ధకు రావాలా ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నాజురు దాని గురించి మరి అన్న చెప్తా ఉండు నాజురు జీవితం గురించి మరి ఎంత త్యాగం చేసుకుంటే మరి దేవుని దర్శించగలుగుతాం దేవుని స్వరం తినగలుగుతాం ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆయన ప్రకారంగా జీవించి ఇతరులకు చెప్పగలుగుతాం ఇక్కడ పౌలు నేను క్రీస్తుని పౌలు నడుచుకున్నాను ఒక మాట దానికే ఎంత జీవితం సమర్పించుకొని ఉంటాడు కదా రాత్రి ఆయన ఎండనక వాననక చలనక కాదని తన సేవ జీవిత భయంకరంగా ఉంటుంది కానీ ఆయన దేవుని చూసే నడిచింది ఆయన చూసి నడిచింది కాబట్టి దేవుడు ఆయనకు ఉండి సంఘానికి నడిపించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మరి దేవుడు దర్శిస్తడం పర్లోక రాజుకి వెళ్ళడము ఆయనకు అనేకమైన త్వరాలు వినడం అనేకమైన విషయాలు అక్కడ తెలుసుకుంటాం దాని ద్వారా చూడు ఈయనకు అనుభవం లేకపోతే అవన్నీ రాయకపోతుండే అంటే ఈయన సమర్పించుకున్న జీవితం అని తెలుస్తుంది అంటే ఈయన క్రీస్తును పోలి నడుచుకున్న చున్న కథ నడుచుకొని ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు కథ సంఘంలో నిలబడి ఆయన చెప్తా ఉన్నాడు ఇంకా ఏమంటు మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గై కొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను కానీ ఈయన ఏమంటున్నాడు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేర్చుకొనచ్చు కదా ఇక్కడ ఏమంటున్నాడు అన్ని విషయంలో జ్ఞాపకము చేసుకోవాలా మరి ఆయనను చూసి అంటున్నాడు ఆయన అంటే ఆయన ఎన్ని విధాలలో సమర్పించుకున్నాడు కదా దేవుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా జీవిస్తున్నాడు వాక్యం ఏం చెప్తున్నాడు ప్రకారంగా జీవిస్తున్నాడు కదా మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడాలను కదా దేవుడు ఆయనకి ఏమేమి కట్టడా చెప్పింటే దాని ప్రకారంగా జీవిస్తున్నాడంట కదా నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నాడని నేను మెచ్చుకొనుచున్నాను చూడు చెప్పిన మాటల్లో ప్రతి ఒక్కటి ఆయన మాటల్లో ప్రతి కూడా దేవుని రాజ్యాన్ని చూసేంత అర్హత ఉన్నది ఎందుకంటే ఆయన ఇంతగా దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు అంటే ఆయన దేవుళ్ళు ఎంత నడుచుకున్నాడు దేవుళ్ళు ఎంత సమర్పించుకున్నప్పుడు దుద్ధ నుంచి రాత్రి వరకు దేవుని దగ్గర దర్శించి కదా దేవుడు ఏం స్వరం చెప్తుంది దాని ప్రకారంగా నడుచుకున్నాడని తెలిసింది ఆయన అందుకే ఆయన అంటున్నాడు నేను క్రీస్తుని పోలే నడుచుకున్నా మీరు కూడా అలాగనే నడుచుకోండి ఈ రోజు సంఘాలతో మాట్లాడుతుంది ఈ రోజు మన హృదయాలతో కూడా దేవుడు మాట్లాడుతుంది ఆ మనకు కూడా కావాలా అలాంటి సమర్పణమైన జీవితం మనకు కావాలా ఈ లోకంలో అనేక విషయాల్లో మనం పడిపోతుంటాం శరీరం కానీ ఈయన పడిపోలేదు ఈయన దేవుణ్ణి పోలి నడుచుకుడు దేవుని ముందు పెట్టుకొని ఆయన నడుస్తా ఉన్నాడు అంటే కూడా కదా రోడ్డు మీద వెళ్ళినా ఇంటికి వచ్చినా ఇంటి విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త అట్లానే ఈయన సువార్త చేయనికే అవకాశం దేవుడు ఇచ్చినాడు మరి ఇతరులు కూడా ఆయనకు ఏది కూడా ఆటంకం లేదు సరే ఎన్ని వచ్చినా దేవుడు మార్గము ఆయనకు తప్పించిండు ఎందుకంటే దేవుని పట్ల ఆయన ఆసక్తి ఉన్నాడు దేవుని కొరకైనా సమర్పించుకున్నాడు దేవుని కొర దేవుని కొరకైనా పరిశుద్ధత కలిగి ఈ రోజు అలాంటి జీవితం మనకు అవసరం ఒక మనిషిని చూసి నడుచుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా ఎంత పరిశుద్ధంగా ఉండాలా అది ఎవరు వల్ల నేర్చుకున్నాడు పావులు మరి దేవుని చూసి ఆయన ఈ రోజు దేవుడు మనసును కూడా అదే విషయము మాట్లాడుతా ఉన్నాడు ఇంకొక విషయము రోమరాసిన పత్రిక రోమ అందుకే పావులు భక్తుడు ఇంకొక విషయం ఏమ ఏమని తెలియజేశాడంటే రెండో కొరంతులు రాసిన పత్రిక రెండో కొరంతులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనంలో మొదటి వచనం చూద్దాము రెండో కొరంతులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనంలో అతిశయ నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును ఈయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌరులు హత్య చేయబడుతా నాకు తగదు కానీ హత్య వచ్చినది ఎందుకంటే ఆయనకు దేవుడు ఏమి బయలుపరిచినడో ప్రభు దర్శనాల గురించి ప్రత్యక్షత గురించి ఆయనకు అనేకమైన మర్మాలు తెలుస్తున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది దేవుడు ఈ రోజు నాకు తెలియజేస్తుంది నీకు చెప్పుతున్నా చెప్పాల్సి వస్తుంది అతి చేయించుట నాకు తగదు ఎందుకంటే ఇది ఎవరి వల్ల కడిగింది దేవుడి తనకు ఏర్పరచుకుండు కాబట్టి దేవుడు అనేకమైన విషయాలను బయలుపరుస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన సమర్పణ జీవితం ఉన్నది కదా ఆయనకు పరిశుద్ధత ఉంది దేవుని ఆసక్తి ఉంది కాబట్టి ఆయనకు మరి ఎట్లా ఉన్నాడంట దేవుడు ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షతలను గురించి ఏ క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదనో అతడు పద్నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశం అతడి శరీరంతో కొనబోబడన నేను ఎరుగను శరీరం లేక కొనుపోబడన నేను ఎదగను అది అది దేవునికే తెలియను అట్టి మనుషును నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి పో కొనుపోబడను వచింప కాని మాటలు వినను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అతడి శరీరంతో కొనుకోబడన శరీరం లేక కొనుపోబడన నేను అది దేవునికే తెలియను మన ఆనొక విషయంలో కూడా చూస్తుంటాం వింటుంటాం అటి వారిని ఐదో వచనం అటి వారిని గురించి అతిశయించును నా విషయంలో అయితే నా బలహీనత కాకా కాక వేరు విధముగా అతిశయ అతిశయింపను కదా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ప్రత్యక్షత గురి చూస్తా ఉన్నాడంట దేవుడు ఆయనకు ప్రత్యక్షతల గురించి చెప్పుదను ఎందుకంటే దేవుని దాంట్లో ఆయనకు ఫోన్కి దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ దేవుడు మర్మాలు చెందుకోనికి దేవుడు మరి దేవుని పట్ల ఈయన ఎంత ఆసక్తి కలిగినా అతి చేయించట నాకు తగ్గింది కాదు కానీ నీకు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఎదుటి వరకు చెప్పాలి అంటే ఏ విధంగా చెప్పాలా కదా ఈ రోజు నాకు గలిచింది ఈ రోజు నేను పర్లోకరాజునికి వెళ్ళినా నేను ఇవి చూడగలిగినా నేను అవి చేయగలిగినా చెప్పనీకి కానీ ఈయనకు దేవుని అంది ఎట్లా ఉందట ప్రత్యక్షతలు దర్శనాలు దేవును మరి అనేక విషయంలో ఈయనకు తెలియజేస్తా ఉన్నాడు అంటే ఈయన ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం కదా ఇంత ప్రసిద్ధంగా ఉంటే దేవుని చడం దేవుని దేవుని ముఖాముఖికి చూడగలుగుతాం అంటే ఇక్కడ పావులు మనకు ఇదే తెలియజేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో అందుకే మనం ఏం చేయాలి దేని అంటూ మనం అతిశయపడమో కానీ దేవుడు మనకు అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నప్పుడు మనము చెప్పుకుంటా ఉంటాం అనేక ఈ రోజు నాకు దేవుడు దర్శనం ఏమిచ్చిండు దేవుడు మనతో ఏం మాట్లాడిండో అనే విషయాలే మనం సంభాషిస్తూ ఉంటాం ఎందుకంటే ఇతరులు కూడా విశ్వాసం చేత ఏమైపోతారు బలపరచబడతారు ఎందుకంటే ఇది దేవుడు ప్రతి బిడ్డకు తెలియజేయాల్సింది ఎందుకంటే నువ్వు ఈ అతిశయించడం మనది తగ్గింది కాదు పౌరు చెప్పినట్టుగా దేవుడు ఈ రోజు మనం పరిశుద్ధంగా ఉంటేనే మనము చేయగలుగుతాం ఇది ఎందుకంటే తను చూసిండే కాబట్టి పౌలు తన చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు కూడా మనం అదే పరిశుద్ధంగా ఉంటే దేవుడు పరలోక రాజ్యానికి బెల్లనికి దేవుడు మనకు అవకాశము మనకు ఇస్తున్నాడు దేవుడు ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరు తన బిడ్డల కొరకే అన్ని ఏర్పరచబడ్డాయి కదా దేవుడు తమ కూర్చు తన బిడ్డల కోసం అన్ని సంతకూర్చోపెట్టాం కానీ మనం పరిశుద్ధంగా ఉండావి చూడలేకపోతున్నాము అనేది తెలియజేస్తున్నాడు దేవుడు మనకు అందుకే దేవుడు తన బిడ్డల కోసం అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాడు అందుకే పౌలు అంటాడు నన్ను పోలి నడుచుకోండి దేవుడు అనేకమైన విషయాలు ఆయనకు తెలియజేస్తా దేవుడు అనేకమైన మర్మాలు చెప్తా ఉన్నాడు రోమరాశన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రోమరాస పత్రిక మొదటి అధ్యాయము పదకొండు వచనము మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలనని మిగుల ఆపేక్షించుచున్నాను అంటే మీరు స్థిరపడవలనని దేవుళ్ళు నాటబడాలని దేవుని స్థిరత్వం కలిగి ఉండాలని కదా దేవుని అందు నిలకడ కలిగి ఉండాలని ఇక్కడ ఏమంటున్నారు మీరు స్థిరపడవాలనని అంటే దేవుని అందు మనం స్థిరంగా నిలబడాల కదా కదల్చబడకుండా దేవుని అందు ఏ మాటకైనాను కదా ఈ లోకంలో పడిపోకుండా చూపుకైనను పరిశుద్ధత కలిగి ఉండటకు ఏమంటున్న మీరు స్థిరపడవాలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత ఎవరికంట మీకును నాకు కలిగిన విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలను కదా ఇప్పుడు విశ్వాసములతోనే మనము అనేకమైన విషయాలు మనము తెలుసుకుంటున్నాం విశ్వాసం చేతనే మన కుటుంబాలను జయించుకోగలుగుతున్నాం కదా ఒక మనం దేవుని అందు నిలబడ్డప్పుడు మన విశ్వాసాన్ని బట్టి ఏమవుతుందంట ఇంకొకరకు సంపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది ఎందుకంటే దేవుడు ఒకరి కదా విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం నేను విశ్వాసం కలిగిన కాంటే ప్రతి ఒక్క దానిని జయించగలిగినను ప్రతి ఒక్క దేవుని స్థానంలో నిలబడగలను ఈరోజు సేవ కలగలుగుతున్నాను దేవుడు అనేకమైన విషయానికి తెలియజేస్తా ఉన్నాడు అని ఈ రోజు నేను చెప్తున్నా ఈ విశ్వాసము మీకు సంపూర్ణమైనప్పుడు ఒకరి ఆదరణ వల్ల ఒకరము పొందగలుగుతున్నాం అందుకే దేవుడు ఇక్కడ స్థిరపడగలనని అనగా మీకు నాకు కలిగిన విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందుతున్నాం కదా ఒకరిదొకరు సాక్ష్య రూపకంగా తెచ్చుకుంటున్నాం చెప్పుకుంటా ఉన్నాం కదా అనేకమైన పరియాల సేవ చేస్తా ఉన్నాం కదా మన కలిగినంత వరకు వాళ్ళకు మనకు దేవుడిచ్చిన ఆదరణ వాళ్ళకు కలగజేస్తున్నాం మనది ఏమి వేరు గొప్పతనం చూడు మనం ఏం చేస్తున్నాం విశ్వాసం చేతనే ఒకరొకరం ఆదరణ పొందగలుగుతున్నాం కదా మనం అనేకమైన విషయాల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం మన ప్రాంతాలకు సువార్త చెప్తాం మన ఒక మనం ప్రార్థన చేస్తాం వాళ్ళకి ఏం చూస్తే ఒక ఆదరణ అది దేవుడు పెట్టింది కాబట్టి మనం ఎందుతున్నాము దేవుడు తీసుకపోయి ఆదరణ తీసుకపోయి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళకు ఆదరణ కలుగుతుంది నీకు విశ్వాసం చేతనే నువ్వు చేయగలుగుతున్నాం నీకు గొప్పతనం ఏమీ లేదు ఇంకా ఏమంటుండో పన్నెండవసారి ఆత్మ సంబంధమైన కృపావరణను ఏదైనాను నీకు ఇచ్చిటకు మిమ్మల్ని చూడవాలని మిగులో అంటే ఎప్పుడైతే ఈ ఆదరణ ఈ విశ్వాసం నమ్మకం కలిగి ఒకరొకరు ఆదరణ పొందుతామో అప్పుడు ఆత్మ సంబంధమైన కృపావరణం ఏదైనా నీకు ఇచ్చిటకు మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంట ఆత్మ సంబంధ కృపావారాలు మనకు ఇస్తాడంట అప్పుడు ఇది చేసేదంతా ఎవరు చూస్తున్నారు దేవుడు ఇచ్చింది కాబట్టి అది భూమి మీద మనం అనేక మనకి వెదజాల్సి ఉంటే ఆ ఆత్మ సంబంధ కృపావరణ ఏదైనా మీకు ఇచ్చి టైం మిమ్మల్ని మీకు ఏం చేస్తుందట ఆపేషిస్తున్నాడంట ఈ పౌలు కదా అలాంటి జీవితము మనకు సమర్పణ జీవితం ఉంటే ఇతరులు ఆదరణ చేయగలుగుతాం కదా అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకం అటు పద్ధతి ఉంటే మనం ఏదైనా చెయ్యగలని చెయ్యనికి దేవుడు నడిపిస్తాడు అలాంటి శక్తి మనకు దేవుడు ఇచ్చిందనమాట అయితే మొదటి రాసిన పత్రిక మొదటి పేతురు పేతురు కూడా అదే విషయము తెలియజేస్తా ఉంటాడు మొదటి పేచురు మొదటి అధ్యాయము మొదటి పేతురు మొదటి అధ్యాయము ఐదో వచనము కడవరి కాలమందు బయలుపరచబడుతకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగున్నట్లు విశ్వాసము ద్వారా దేవుని చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోక మందు భద్రపరచబడి ఉన్నది ఈ కడవరి కాలం ముందు సిద్ధంగానున్న బయలుపరచబడుటకు సిద్ధంగా రక్షణ మీకు కలుగున్నట్లు చూడు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఈ కడవరి కాలంలో కడవరి కాల బయల్పచ్చబడ్ పడటకు సిద్ధంగా ఉన్న రక్షణ ఈ రక్షణ మీకు కలుగునట్లు ఎప్పుడైతే దేవుడు మీకు ఈ చివరిజన మీకు ఈ రక్షణ కలగజేస్తాడో ఈ సువార్త ఎప్పుడైతే మీకు అందజేయబడతో రక్షింపబడతారో విశ్వాసం దేవుని చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసం అంటే ఎట్లా ఉందంటే భద్రపరచబడిదని పేతురు చెప్తా ఉన్నారు ఇక్కడ కదా ఈ విశ్వాసం ద్వారా మనము ఏమైనా ఆ దేవు శక్తి చేత ఆ పరలోక రాజ్యం మన శ్వాసం ఎక్కడ ఉందట పరలోక రాజ్యంలో ఉంది మనం ఈ లోకంలో ప్రతి ఒక్క మనం ఏం చేస్తున్నామో ఛేదించుకుంటున్న మీ లోకాన్ని మనం ఎందుకు విడిచిపెట్టి ఆ రక్షణ స్వార్థను మనం గట్టిగా పట్టుకున్నాం ఏ విధంగా అంటే విశ్వాసం ద్వారానే ఈ కలవరికాల మీకు ఇదే ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఈ రక్షణ స్వార్థను ముందుకు అప్పుడు దేవుడు మీ శ్వాసం ఎక్కడ ఉందట పరలోక రాజ్యంలో ఏమైనది భద్రపరచబడ్డది అందుకే దేవుడు ఏమంటాడు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధన విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది కదా మనం ఏం చేస్తున్నామంట మనదంతా దేవుడి దగ్గర సమీపమైనది కదా దేవుడి దగ్గర భద్రపరచబడది ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నాం కదా మనం ఏం చేస్తున్నాం సంతోషిస్తున్నాం కానీ అవసరం బట్టి నానా విధములు శోధన చేత ఏమైపోతున్నారో ప్రస్తుతం మనం ఏమవుతున్నాం కాలము శోధనల చేత పడిపోతా ఉన్నాం దీని శరీరంలో బలహీనత వల్ల ఏమవుతుంది దుఃఖం కలుగుతుంది కథ నానా విధమైన శోధనలు కదా మనం కలుగుతా ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాము ఎదురించుకోగలుగుతున్నాం ఎట్లా అంటే దేవుని వాక్యం చేతనే దేవుని పరిశుద్ధత చేతనే దేవుని స్వరం చేతనే తన దేవుని శక్తి చేతనే మనం ఏం చేస్తున్నామంట అవీటిని ఎదిరించుకోగలుగుతున్నాం అది ఎట్లా ఉంటుందంటే కొంచెము ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అవి దుఃఖానికి అడిగిస్తున్నాయి కానీ దేవుడు మనది భద్రతగా చేసి పెట్టినట మన స్వాస్య్యమంతా కానీ ఈ లోకంలో ఉన్నందుకు మిక్కిరి ఆనందిస్తున్నాం కానీ అవి నానా విధ చేత మనం ఏం చేస్తున్నామంటే ఎదుర్కోవాలా వాటిని ఏ విధంగా నువ్వు ప్రాథంతోనే ఎదుర్కోగలుగుతాం దేవుని శక్తి పెట్టడం ఎదుర్కోగలుగుతాం అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది కొంచెము కాలమే ఎక్కువ కాలం ఉంటుందా శ్రమ బాధ రోగం కష్టతే కానీ ఏ శ్రమనైన దేవుడు ఎవ్వరికైనా కూడా కొంచెము కాలమే గత కొంచెం కాలమే పెడతాడు కానీ దేవుడు ఎప్పుడూ పెట్టాడు మరణానికి కూడా అప్పజెచ్చాడు ఎందుకంటే మనది దేవుడు రక్తం చేత ఆయన కొన్న కొన్నాడుగా కాబట్టి దేవుడు భద్రతపరచబడ్డం మనం భద్రపరచబడ్డం కాబట్టి మన ప్రతి ఒక్కటి కూడా అక్కనే ఉన్నది మనది కాబట్టి దేవుడు తనకి ఇష్టం లేదు తన బిడ్డలకి అందుకే దేవుడు ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించే పోవు సువర్ణము అగ్నిపరిచ వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై ఏ సుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మయమయు గణితయు కలుగును కారణమవును గణితయుకు కారణము అవును అంటే ఇప్పుడు ఈ పనికిరాని వస్తువే ఈ సువర్ణము ఈ లోకంలోన్న బంగారమే గాని వెండే గాని ఏ వస్తువైనా ఇంత గాని ఇతడే గాని రాగి గాని నశించిపోవు సువర్ణం అగ్నియుల శుద్ధి శుద్ధ పరచబడుచున్నది కదా ప్రతి ఒక్కటి కూడా ఒక వస్తువు కావాలంటే అవి ఎలా వేస్తున్నాయంట వస్తువులు ఈ లోకంని నశించిపోయేటివి కాలుతున్నాయి సువర్ణంలోకి వెళ్తున్నాం ఒక అగ్ని ఒక వస్తువు ఏమైపోతుందంట పరీక్షింపబడుతుంది కదా ఈరోజు మీ ఇంట్లో ఒక గాజే ఉన్నది ఆ గాజు కూడా ఏం కావాలా అగ్నిలోకి పోవాలా ఒక వస్తువు ఏ వస్తువు కూడా ఎందుకు పోవాలా అది అగ్నిలోకి పోవాలా కదా నశించిపోవడం సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మన విశ్వాసము అమూల్యమైనది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై ఏ క్రీసు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఎట్లా ఉంటదంటది మెప్పుగలుగుతుందంట మైమయ ఘనత కలుగుతకు కారణమవుతాయి ఈ రోజు పరీక్షకు నిలబరిచి ప్రతి విశ్వాసానికి నువ్వు నిలిచి ఉండాలా ప్రతి ఒక్క పరీక్ష నిలిచి ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు సార్ ఆ పరిశ్రమ నేను చెయ్యలేను పెట్టలేను అనుకుంటే నువ్వు ఏది కూడా సాధించలేవు ఈ లోకంలో అందుకే ప్రతి ఒక్క ప్రవక్తనే కానీ ఎవరైనా కూడా రాజులే కానీ ఎవరైనా కూడా దేవుని అందు ఎట్లా ఉన్నారంట వాళ్ళు శోధనలు అనేకమైనది వాళ్ళకు శోధనలు వచ్చినాయి కానీ దేవుని అందు వాళ్ళు నిరీక్ష కలిగి ఉన్నారు కానీ పరిశుభ్ర బడ్డరు కానీ వాళ్ళు పరిశుభ్ర కాబట్టి వాళ్ళు ఏదికోవచ్చు ప్రత్యక్షమైనప్పుడు మీకు అవి ఎట్లా ఉన్నాయంట అందుకే వాళ్ళు వాళ్ళ అన్ని పేర్లు మన జీవితంలో రాయబడినాయి వాళ్ళు ఏ విధంగా తయారైనారు దేవుని ఎందు ఏ విధంగా సమర్పించుకున్నారు దేవుని దాని ఏ దర్శన చూడగలిగినారు ఇవన్నీ రాయబడ్డాయి కదా వాళ్ళు కూడా శ్రమకు ప్రతి శోధన కూడా పరిశ్రమ వాళ్ళు నిలబడిన వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్న కానీ దేవుడు అంత శోధనగా మనని నడిపించాడు ఎందుకంటే ఆయనను ప్రస్తుతం కొంచెం కాలము ఇవి శ్రమలు దుఃఖము మనకు కలుగుతున్నాయి కానీ నువ్వు నిలబడి ఉండాలా ప్రతి ఒక్క శోధనకి దేవుని అందు మనం దేవుని చూస్తే నడిచినప్పుడు దేవుని అంటే నీకు మెప్పగలుగుతుంది మహిమయునతయు కలుగును అది కారణం మనకు జీవితంలో కొంత దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు ప్రతి నువ్వు ఏం చేయాలా నిలబడాలా కానీ నువ్వు ఏదానికి భయపడ అవసరం లేదు కానీ మోచ కూడా మోచ కూడా అనేకమైన విషయాలలో ఆయన ఎక్కడో ఉండవలసిన మనిషి కథ రాజు బంగ్ల పెరిగి మరి ఆయన చేసిన తప్పు వల్ల ఏమైపోయినాడు అరణ్యము వెళ్ళిపోయాడు కదా ఎక్కడికో తన జీవితం అంతే వెళ్ళిపోయాడు కానీ దేవుడు ఎట్లా పిలుచుకున్నాడంట కదా మండుచున్న పొదలైతే పిలుచుకొని మరి ఆయన స్వరం తిని మరి ఆయన జీవితాన్ని మార్చుకొని ఎట్లా వచ్చిందంట స్వర వచ్చిండు రాజు దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళు ఇజ్రాయల ప్రజ బాణి చట్టంలో మరి నా బిడ్డలు ఉన్నారు కాబట్టి నువ్వు తీసుకొని రా అన్నప్పుడు మోస అన్నాడు నేను ఎలా మాట్లాడగలను నేను ఎలా చేయగలను చూడు ఆయన కూడా ఎన్నో విషయాలలో పరిశింపబడ్డడు ఆయన కూడా కదా తన జీవితం అంతా జీవితము సమర్పించుకున్న చూడు ఇజ్రాయెల ప్రజల కోసము ఆయన ఎక్కడ ఉండాల్సిన లోకానుసారమైన తిరిగిన మనిషి దేవుడు ఏం చేసుకున్న తన ద్వారా ఆయన ఏం చేసినంత మైమ పొందిండు మోస ద్వారా చూడు ఆయన ఎప్పుడైతే ఇజ్రాయేల ప్రజల్ని బయటికి తీసుకుంటారో ఆ బానిసతను చెప్పినప్పుడు మరి పరో దగ్గరప్పుడు మరి అనేకమైన అద్భుతాలు కానీ ఆయనకు చెప్పగానే దేవుడు స్వరం తిన్నాడు వెళ్ళిండు పరోతో చెప్పినప్పుడు విన్నాడు ఆ పరో ఏం చేసిన మళ్ళా కఠిన పరుచుకున్నాడు కదా ఈ రేపు ఆ బాణిసత్తు ఇజ్రాయేల ప్రజల్ని రేపు అన్న తర్వాత మోసే మళ్ళా వెళ్ళి కదా ఈ రోజు ప్రజల్ని విడిపించు అన్నప్పుడు నేను విడిపించాను అన్నాడు మళ్ళా దేవుని దగ్గర ఆయన ఏం చేసింది మళ్ళీ వచ్చే మళ్ళా మొక్కలు మోకరించి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి అనేకమని ఆయన అద్భుతాలు చేస్తుంటాడు అక్కడ సూత్యక్రియలు కదా అనేకమని సూర్యక్రియ చేసినా కూడా ఆయన కఠిన పట్టుకుడు తన బిడ్డలను పంపించాడు ఎందుకంటే ఆయన కూడా ఒక పరీక్ష దేవుడు చెప్పిండు పిలిచిండు మళ్ళీ అక్కడ ఇజ్రాయల్ ప్రజల దగ్గరికి పోతున్నాడు కరువు దగ్గర అడుగుతున్నాడు వింటలేరు పరో కఠినమవుతుంది ఎందుకు అంటే ఇక్కడ పరీక్ష పడతా ఉన్నాడు మోసే కూడా మోసే కూడా ఏ విధంగా తయారవుతున్నారు దేవు స్వరూపలంలోకి రావాలా అయినా కూడా చూడు ఆ మనిషి ఆ పరిస్థితి ప్రజలను తీసుకురావాలంటే ఒక కుటుంబమా అనేకమైన కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశము వాళ్ళ గోత్రాలు దానికి ఉన్నంతా తీసుకొని బయటికి రావాలంటే ఒట్టిగా అయితే కాదు ఒక కుటుంబాన్ని రక్షణ మార్గం నడిపినీ మనకి ఎన్నో ఉంటాయి చూడు మోసే ఆరు లక్షల పబ్లిక్లు బయటికి తీసుకొని రావాల వేళ పిల్లల పిల్లల వంశాలంతా గోత్రాలంతా బయటికి తీసుకురావాలంటే ఆయనకు సాధ్యమవుతుందా ఒక మనిషి నోటి మాట లేని మనిషి తీసుకొని రావాలంటే ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కూడా దేవుడు తన బిడ్డని పంపించి తీసుకొని బయటికి రానప్పుడు ఆయన అనేకమైన కృత్యక్రియలు చేస్తున్నా కూడా మొండి కట్ట తయారైపోతాడు పరో ఎందుకంటే దేవుడు అట్లా తయారు చేస్తాడు ఎందుకంటే పరో కావాలా సువర్ణం లాగా కావాలా కదా దేవుని అనుకూలంగా తయారు కావాలా దేవుని తగ్గట్టుగా తయారు కావాలా ఎందుకంటే ఈ రోజు ఆయన కఠినంగా తయారైతేనే దేవుని అందు ఖచ్చితంగా నిలబడి ఉంటేనే ఆయన ద్వారా అనేకమైన కృషికలు జరుగుతాయి కదా పది పది తేదీలు వస్తాయి నుంచి అనేకమని పరువు మీద వేసినప్పుడు విజయం పొందుతాడు అది ఎవరి వలన జరిగింది దేవుని వల్ల నిప్పు పొందుకున్నాడు ఆయన మోసే మోస పేరే ఒక మనిషి ఈ లోకం నరుడే కానీ దేవుని దగ్గరగా జీవించాలి అంటే ఆయనకి అనేకమైన సూచ్యక్రియలు చేసి బయటికి తీసుకొని ఇజ్ఞప్ల వచ్చినప్పుడు ఈ రోజు ప్రజలను తీసుకొని వచ్చి ఆ తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రకి వెళ్ళినప్పుడు ఆయన చేయి ప్రార్థన చేసి అవుతుంది అది కాదు ఈయన దేవుని ఎందు ఎంత ఆసక్తి దేవుని ఎందు పరశుద్ధత దేవుని అగ్ని పొందుకున్నప్పుడే కదా ఆ పదార్జ్ఞల తెగల్లో ఆయన ఎంత దేవునికి సమర్పించుకొని దేవుని ఎందు మోకరించి ఎన్ని ప్రార్థనలు ఆయన చేసినాడు ఎంత పరిశుద్ధంగా ఉంటాడు నువ్వు అక్కడ చేయగలిగితే ఒక అద్భుతాన్ని అంటే ఇక్కడ దేవుడు తనను కూడా పరీక్షిస్తా ఉన్నాడు ఈ మనిషి నిలబడతాడా నిలబడడా విసుకుతాడా నేను ఆయన కఠినపరుస్తున్నాడు మళ్ళీ ఇంటి మళ్ళీ వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తూ నా ప్రజలు ఇంకా విడిపించబడతలేరు ప్రభు నువ్వు ఆయన వినట్లేదు ఆయన కూడా విసుకురావాలి కాలేదు కానీ దేవుని అందు ఆయన గట్టిగా నిలిచినాడు శ్రమకు శోధనకి అనేకమైన విషయాలకి మోచ నిలబడలే కదా దేవుడు నిలబెట్టిండడ ఆయనది ఏమి లేదక్కడ కానీ దేవుడు అలాంటి ప్రేమ నెలకు కఠినంగా తయారు చేసిన మనిషిని ఎట్లా చేసినట్ట బండలాగా తయారు చేసిండు మనిషిని కదా ఈ రోజు మనము ప్రతి ఒక్క సమస్యకు కూడా అదే తయారు కావాలా ఎన్నో కఠినమైన సమస్యలు వస్తాయి రోగాలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఈ లోకానికి భయంకరమైన తీర్పులు కూడా వస్తాయి కదా ఈ రోజు భూమి తీర్పులు వస్తున్నాయి అంటే దేవుని బిడ్డల ఎందుకు అంటే ఈ రోజు దేవుని బిడ్డలు కూడా తయారు కావాలా కదా నోటి దారా చేదారా ఈ రోజు మనం పరుషుతబడాలి దేవుని అందు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క రాజకీయాలు కానీ ఎక్కడ ఎవరు ఏ చేసినా కూడా మనకన్ని విరుద్ధంగా అన్ని బయలు చేస్తున్నాయంటే ఈ రోజు దేవుని బిడ్డలు ఎట్లా తేరగాల కఠినంగా కదా దేవుని అందు ఆసక్తి కలిగి ఉండాలా దేవుని అందు విశ్వాసం పరుషుత కలిగి ఉండాలా అప్పుడు అమూల్యమైన ఒక విశ్వాసం లాగా నువ్వు సంపూర్ణం అయినప్పుడే కదా దేవుని అందు ప్రత్యక్ష అందు దేవుని అందు నిలబడగలుగుతాం ఎందుకంటే నీలో ఈ లోకానుసారంగా జీవితం ఉంటే దేవుడు అసలకి దేవుని రాజములు నిలబడలేవు ఈ రోజు ఈ రోజు ఈ ఈ ప్రపంచం ఇది జరుగుతున్నది అంటే ఇది మన జరుగుతుంది ఈ రోజు దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోనికి మనం భయపడుతుంటాం కలవబడతా ఉంటాం కాదు ఈ రోజు దేవుడు మనకి ఈ రోజు ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు మనం పరిశీలింపబడుతున్నాం ఈ రోజు కూడా మనం అగ్నిలాగా పోవాల్సిందే మనం అన్ని నేర్చుకోవాల్సిందే కదా ఆ రోజు ఎర్ర సముద్ర తీర్చాలంటే అవుతుందా అది ఎవరి వలన కూడా కాదు ఈ రోజు సముద్రం నిలబడి ఈ రోజు రెండు పాలు అమ్మంటే అవుతుందా కాదు ఎందుకు అంటే నువ్వు కూడా పరిశుద్ధంగా తయారు కావాలా దేవుని స్వరూపంలోకి మనం కూడా దాచబడాల కదా ఆయన ఎంత పరిశుద్ధంగా దేవుని అంటూ ఆ కఠినమైన పరీక్షలకు నెగ్గి బయటికి తీసుకొని వచ్చింది ప్రజలు ఒక్కడ వచ్చిందా ప్రజలంతా తీసుకొని వచ్చేసింది ఆయన గోత్రాలు గోత్రాల వంశం నుంచి గొర్రెలు అన్నిటి అన్ని తీసుకొని రావాలంటే ఆయనకు కూడా ఎన్నో పరీక్షలు వచ్చినాయి కానీ దేవుని అందు గట్టిగా నిలబడ్డ ఆ వ్యక్తి మోషే ఆ పదయాత్ర చేయకుండా తెగళ్ళు అన్ని చేస్తున్నాయి కదా ఆయనలో కూడా ఒక ఏమొచ్చింది పొందుకున్నాడు ఆయన దేవుని దగ్గర కూర్చొని పొందుకొని అడిగి పొందుకు అన్నిటి మీరు అధికారం పొందుకున్న తర్వాత సముద్రం దగ్గరకు వచ్చి తీర్చగలిగిండు మోషే అలాంటి సమస్య మనకు వస్తుంది ఇప్పుడు ఈ రోజు తీర్పులు అన్ని భూమిలు అన్ని తారుమారైపోతే దేవుని బిడ్డల పట్ల అన్నప్పుడు ఈ రోజు ఎవరి కోసం వస్తున్నది మన కోసం మనం కూడా అదే విధంగా తయారు కావాలా దేవుని అందు ఈ రోజు నువ్వు దేవుని అందు భూమి స్వరూపం దాల్చుకొని భూమిద ఉన్నప్పుడే కదా ఏసీ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుంది ఈ రోజు ఎవ్వరు ఇవ్వరు దేవుడు ఒక్కడే మనకు స్పష్టం కదా ఈ రోజు నీ ఎంతమంది రక్షింపబడాల ఎంతమంది ప్రజలు ఈ రోజు నువ్వు ఈ రోజు మనం కూడా అనేకమైన ప్రార్థన కలిగి ఉండాలా ఈ రోజు అనేకమైన అదే జరుగుతున్నాయి అవన్నీ తెలుస్తున్నాయి మనకి కదా ఆ కాలంలో ఉన్నది ఈ కాలంలో కూడా నెరవేరిపోతాయి కాబట్టి ఈ రోజు కూడా మనం అదే విధంగా తయారు కావాలా కదా దేవుడు అదే అంటాడు కదా ప్రతి మనం పరీక్షింపబడాలా పరీక్ష లేకుండా ఏది జరగదు ప్రతి మనము ఎదుర్కొనే శక్తి మనకు దేవుడిస్తాడు కదా నశించిపోయే దాని కోసమే వీళ్ళు ఒక అగ్నిలకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు దేవుని దానికంటే అమూల్యమైన విశ్వాగం నీలో ఉన్నప్పుడు నువ్వు శోధనలు ఎంతో ఈజీగా జయించగలుగుతావు అన్నింటి పరిశీలనలు జయించగలుగుతావు అందుకే దేవుడు అంటాడు నా ప్రత్యక్షాలతో ఇప్పుడు దేవుడిని మనము ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది ఇప్పుడు కదా ఏసుకృతి ప్రత్యక్షం మీకు మెప్పు కలుగుతుంది అప్పుడు ఘనత కలుగుతుంది అప్పుడే మీకు మహిమ ఆ రోజు మోస చేయకపోతే ప్రజలు రాకపోతుండే దేవుని మహిమ పరచకపోతుండే దేవుని తెలుసుకోకపోతుండే దేవుని గోత్రాలు బయటికి రాకపోతుండే కదా ఏసు ప్రభు రాకపోతుండే ఎందుకంటే ఆ మోసే తీసుకొని వచ్చినప్పుడు మరి ఆయన అనేకమైన శోధం చేస్తే పీడిపబడ్డాడు కదా మనుషుల దగ్గర ఎన్నో నలగబడ్డాడు ఆయన కదా మోసలాంటి జీవితము మనకు కూడా అలాంటి జీవితం ఇప్పుడు రాబోతుంది ఎందుకంటే ఇవి అనేకమైన అన్నిటి మీద మనం అధికారం పొందుకోవాల అప్పుడే దేవుడికి ఇష్టమైన మనిషిలాగా మనము జీవించగలుగుతాం కదా ఎన్ని శ్రమలు కూడా దేవుడు కూడా అందుకే అంటాడు రెండో కోరంచిన మొదటి అర్థం ఐదో వచనంలో క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించినో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరించు చిన్నది దేవుని కృప మనకి ఎప్పుడు ఆదరణ ఎప్పుడు కలుగుతూనే ఉంటది కదా మనం భయపడే అవసరము లేదు ఎన్ని ప్రేమలు వచ్చినా కూడా అయినా బయట చూడాలా ఎట్లయితే ప్రేమలు స్టార్ట్ అయితే ఆయన కృప ఆయన ప్రేమ ఆయన ఆదరణ కూడా అదే విధంగా మనకు తోడై ఉంటుంది కదా మనం దాని ఎందు మనము నిర్లక్ష్యం కలుగుంటే దేవుని ఎందు మనం ఆసక్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా మెయిన్ దీప ప్రేజరా ప్రార్థన చేసుకుంటున్నాను సూత్రమైనా పరిశుద్ధిగా మేమున్న సదా స్వరశక్తి మంత్ర జీవంగాల ప్రభానికే వందనాలు ప్రభా మాకు ఇచ్చిన ఏసు ప్రభా ధన్యతను బట్టి నీకు వందనాలు దాని మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నిన్ను పోయి నడుచుకునే శక్తి మాకు దయచేయండి తండ్రి ఏసు నీలో ఉన్న పరిశుద్ధత మాకు కలగచ్చేయండి తండ్రి ఏ నీకు వందన ప్రతి ఒక్క పరుషకు మేము శుద్ధపరచబడాలా తండ్రి నీకు వందనాలు అయినా ప్రతి ఒక్క పరిషకము లోబడి జీవించాలా వందన ప్రతి శోధనకు తట్టుకొని నిలబడి ఉండే శక్తి మాకు దయచేయండి అయ్యా నీ ద్వారానే మాకు నెప్పుమా గణిత ప్రభావ అందుని బట్టి నీకు వందనాలేదు ప్రభావ నిన్ను నడుచుకోవాలా ఇంట్లో కూడా పడిపోయి వీలేదు మాకు పశుద్ధత దయచేయండి మాకు నిరీక్షణ దయచేయండి తండ్రి మీ ప్రేమ దయచేయండి తండ్రి ఈ రాత్రి కాలం మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందన ప్రతి శక్తి కూడా మాకు దయచేయండి మా కుటుంబాల పోషించండి నాయన మీరు రాకడాకైతే మేము సిద్ధపడాలా ప్రభ అనేక సిద్ధంగా తయారు మన ఎటువంటి తప్పు లేకుండా పాపం లేకుండా క్షమించండినైనా ఇంకా పరిశుద్ధ పరిచండి తండ్రి ఎస్ అయాని కువందనాలైనా వాక్యానికి విధేత కలిగి జీవించాలా మేము అనుదినం వాక్యం వింటున్నా కానీ ప్రకారంగా మేము జీవించలేకపోతున్నాం ప్రభు అయ్యా మాలేదైనా ఉంటే తప్పు ఉంటే క్షమించండి అయినా ఇంకా మేము పాపంలో పడిపోకుండా సహాయపడండి అయాని కువందనాలైనా పాప జీవితానంతా మేము ఎస్ దాన్ని విడిచిపెట్టి మేము పరిశుద్ధులకు జీవించే శక్తి దయచేయండి ఎస్ ప్రభావ ఇంకా అనేక మందికి స్వార్థ ప్రకటన చేయాలా ప్రభు మేము అనేక మంది మేము రక్షించాలా దేవాన్ని తందికి తీసుకొని రావాల ప్రభ దేవ ఎంతమంది బాంతకమైన లోకంలో ఉన్నారు ప్రభ వారందరూ తీసుకొని రావాల ప్రభా ఈ రోజు మేము సమర్పించ సమర్పించుకున్న జీవితం మేము కలిగి ఉండాలా ప్రభ మళ్ళీ లోకాంతరమైన జీవితం మాకు ఉండొద్దు ప్రభ యేసు నీలో ఉన్న మాకు దయచేయండి ఏసు ప్రభ నీకు వందనాలనైనా తండ్రి నీకు వందనాలు నీ రాక పక్క సిద్ధపరచుకుని మనకి మన ప్రేణ కోసం కూడా ప్రార్థిస్తున్నానైనా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండినైనా తండ్రినిక్కువందన ఎంత బాధ వేదా దుఃఖాలు రోగం కృంగిస్తున్నారు ఆయన వాళ్ళ పట్ల మీరు కనికరం చూపించండి ఆయన ప్రేమ దేయండి తండ్రిని కువందన స్వత్రం చూపిస్తున్నారు విషయంలో ప్రార్థిస్తున్నదేవా మా గల డెబ్బల విషయంలో ప్రార్థించిన రాళ్ళు నెట కరిగిపోవాలా మరి ఏ ప్రజారి జరగకుండా ప్రభు మృతి తాచి స్వచ్చపరచండి మంచి ఆరోగం స్వచ్ఛత దేయండి గిరిజను కూడా బాబును ముట్టండి కాకండి ఆయన నెక్ ప్రాబ్లం ప్రభా అ సర్జరీ చేయాలనుకుంటున్నారు ప్రభా జరగనికి వీ లేదు అప్పుడ కుటుంబాన్ని సేవల బలంగా మీరు వాడుకోండి దేవా అవిడ కొత్తగా దయచేసి వివిధ దయచేసి కుటుంబం అంతా రాకత పచ్చుకోండి లక్ష్మీమ్మను కూడా ముట్టాడి కాకండి గర్భ సంచిన గడ్డలనేట ప్రభావ మూత్రపి ఇన్ఫెక్షన్ అంతా పోండి కాక చైతన్ రాజ్యం అంత కూరాల చెన్ వెళ్ళడానికి దీలేదేవా సంపూర్ణ గత దయచేసి మరి ఏ ఆపరేషన్ రాకుండా సొత్తత విడుదల దయచేయండి వెంకటామణ కూడా ముట్టండి మరి కారు చేతులు వాసులు వేస్తున్నాయంట ప్రభావిత సంపూర్ణ గవస్థ దయచేయండి ఆ నాలుగు బలహీన మీరు కొట్టదావా సంపూర్ణంగా విడుదల రక్షించుకున్న అమ్మానికే మందు తెచ్చుకోండి ప్రభాస్ ప్రభానికి వందనాలు లేదా ప్రైమ్ మినిస్టర్ కూడా ముత్తాయిడి తాకండి గొంతన గడలే అంట ప్రభావిడ సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఇంకా విడుదల దయచేడు కుటుంబం అంతా ఇంకా విద్యలు బలపరచండి మీ సమర్థనమైన జీతం కలగ కుటుంబానికి దేవా మీరు రాకడాక సిద్ధపడాలా ప్రభా కుటుంబం అంతా ప్రభా సహాయం చేయండి గొప్పగా సాక్ష్య కుటుంబం నిలబెట్టుకుని ఆమెక మేము తెచ్చుకోండి ఆ విజ్ఞా పాపను ముత్తాడి తాకండి పిడ్స్ నరాలు బలగించ మీరు ఏ పిడుస్సు రోగం ఉందని వీళ్ళే సైతం అద్దూ కూలిపోవాలా ప్రభా మీరే సహాయం చేయండి సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేసి మీరు రాకడ కుటుంబంతో సిద్ధపరచుకోండి తండ్రి సుందరరావు బ్రదర్ కూడా ముట్టెడి తాకండి లీవ సంస్థలు బాధపడుతున్నాయైనా చెడు దేశాల నుంచి విడుదల పొందాలి సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకొని మాయమ తెచ్చుకోండి తండ్రి యేసు ప్రభానికి వందన బిడ సేవ చేయాలా బిడంతో మీ స్వరాన్ని వినిపిపచేయండి సంపూర్ణంగా మీరు మార్చుకోండి దేవా దేనికోసం కూడా ముట్టండి తాకండి స్వస్తపరచండి మంచి అరుగుదన దయచేయండి దేవా ఆకలి అరుగుదల దయచేయండి సంపూర్ణంగా సేవ చేయాలదేవా ఇంకా ముందుకు నడిపింపబడాలా ఏసు మీరే కాలం జరిగి దేవిస్తే కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవా బిడ్డకి ఏ జరగకుండా ప్రభావ సమాధాన నెమ్మది దేండి ఆ బిడ సేవ చేయాల సువార్తకే వాడుకోండి ప్రభ వాళ్ళ భర్త తాగుంచి విడుదల పొందాలా ఏ రేపు ప్రభ సంపూర్ణంగా మీరు మార్చుకోండి దేవా నువ్వు మాట్లాడే దేవుడు మీరే కాలం జరిగించేయండి మా రేసు ప్రభా పిల్లల విషయంలో గొప్ప అద్భుతం జరిగించి వాళ్ళు చదువుకునే ధ్యానం దయచేయండి ముందుకు భవిష్యత్తు దీని ఆశీర్వదించండి అయినా వాళ్ళు కూడా సేవలో రకాల మార్గం దేవా వాళ్ళ కావాల్సిన అక్కడ కుటుంబాలంతా పోషించి రక్షించుకోండి దేవా చటిష్ట కూడా ముట్టడి తాకండి దేవా బ్రెడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది అయినా ఆ బిడకు స్పష్టత ఇచ్చే దేవుడు నువ్వు మీరే కాలం జరిగించి నామైనా కుటుంబం అంతా రక్షింపబడాలా అనే జల పట్ల ఉన్న గొప్ప కారం జరిగితే దేవుడు రక్షించుకునే దేవుడ ప్రభా ఆవిడ నీ చేతికి అప్పగలసిన గొప్ప కారం మీరు జరిగించి లక్కి చిన్న పాపను కూడా ముట్టాడి తాకండి మరి బోన్ అక్కడ పెరుగుతుంది ప్రభా ఆ బిడ్డ చిన్న బిడ్డ జీవితం అంతా నీట్ చేతిలో ఉంది ప్రభా ఆవిడ కొత్తగా దయచేయన బిడ్డ భవిష్యత్తు దేవింపడా ఆచరింపబడాల నీ సందికి కూటా లాక్కారండి ప్రభా అయా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డ ప్రభా మీ సంధికి రక్తం తొక్కొని నీ సంధికి తీసుకోండి రండినైనా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి చివరి దాదండి కూడా ముట్టాడు తాకాడి బ్రెస్ట్ ఆ సంపూర్ణ అగ్రత దయించండి ఆ కుటుంబంతో రక్షించబడాలాదేవా ఆ బిడకు సోల్డరీ నడిపించండి నాయన నువ్వు మార్గం చూపించే దేవుడ ప్రభావ మీరే సహాయపడండి ఆవిడతో మీరు మాట్లాడి నా మనక మేమ తెచ్చుకోండిదేవా అని ఆ పాపను కూడా ముట్టండి తాకండి తోతపరచండి ఆ బిడకు ఐష్ విధులు పొందాలా పిడుసు రోగం సైత రాజ్యమంత కులాల ప్రభావ అయ్యా ఎవరు చేసిన పాపం నీకు తెలుసునైనా పాపం క్షమించానైనా ఆ కుటుంబంతో రక్షించుకొని నా మనకే తెచ్చుకోండి తండ్రి నాగేశ్వరరావు కూడా ముట్టండి లంగ్స్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం బాధపడుతున్నాయనైనా ఆ కుటుంబంతో రక్షించబడగా సేవ చేయాలా ఐసు ప్రభ ముత్రండలకు సొకత దయచేయండి తండ్రి సంపూర్ణంగా విడుదల దయచేయండి ఆ దృష్టి చతులు ఆ కుటుంబాన్ని పీడిశనకి వీలదు ఏ స గర్దిస్తున్నాడు దేవ రాత్రి కాలంగా బిడకు తోడండి ఆ కుటుంబం రక్షించుకోండి ఈ రక్తంతో రక్త పోషణ జరిగిన చేయండి ప్రభా మీరే సహాయం చేసిన రక్తంతో పంచుకోండి తండ్రి కూడా ముట్టాడి తాకండి కొత్త పచ్చండి మంచి జాబుని అనుగ్రహించండి మార్గం చేర్చే దేవుడు ప్రభ కొత్త కుటుంబానికి ఉన్న బంధకలు కట్టలు ఈ రాత్రి కాలంలో ఆ బిడకు నడిపించండి బహిరమైన అత్తంతో తాకండి ఆయన ఆ కుటుంబానికి విడుదల దయచ్చేయండి దేవా కుటుంబం పీడిస్త దుష్ట శక్తులు అంధకారటించి ఆ కుటుంబానికి నెమ్మది శాంతి దయచేసి ఏష్యూ ప్రభా సేవల బహు బలంగా మీరు భార్య పిల్లలను కూడా పోషించి రక్షించుకోండి దేవా ని నామాలక మహిమ తెచ్చుకోండిదండ్రి ఆ బిడకు జాబును అనుగ్రహించండి ఈ నామాలకే మహిమ తెచ్చుకోండి ఆటంకాలను కలిగించండి ఆయన అయ్యా ఈ నిన్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన మరి ఈ కుటుంబాల ప్రభ కుటుంబం అంతే ఇంత కొన్నో ప్రభ అయా ఏ దృష్టిలో ఉండడానికి జీర్లేదు ప్రభా మన ఏ సులభ పాత్ర భర్తిస్తున్నాం దేవారు ఆ కుటుంబం అంతా విడుదల పొందాలా ప్రభా నిన్ను సూచించే బిడ్డగా వాడబడాలేవా ప్రతొక బిడ్డనికి జీవాన్ని ప్రకటిస్తున్నాం నైనా ఏ స్థుల జీవం కలుగులు కాక ప్రభా ఏసు ప్రభావనికి సాధ్యమైతే ఏది లేదని ఆయన నీకు సంవత్సరం సాధ్యం ప్రభా రోగాలని తొరిగిపోవాలా ప్రభా మీరే పాత్ర బంధించేది ఆయన రోగాలని అయా నీకు వందనాలు కుటుంబం అంతా స్వచ్ఛత దయచేసి విడుదల దాచేసి కుటుంబంతో రక్షించుకోండినయన అయా నిన్ను సృతించే బిడ్డగా కుటుంబాలంతా వాడబడాలా రక్షించుకోండిన తండ్రి నిరాకడ తితరులో ఉందనైనా నిరాకడైతే ప్రభు భయంకరమైన జిల్లాల్లో ఉండబోతున్నాం ఆయన ఈ లోకంగా ప్రతొక కుటుంబం అంతా సందితో నాటి పదింప కావాలా ప్రభా కొత్త కుటుంబం అంతా లాక్కరానికి గాలం ఇస్తే మీ స్థానితుల కూర్చొని మోకరించి ప్రార్థన శక్తిగా ఇచ్చేయండి అయా నీకు నశించకుండా నాకు ఇష్టం లేదన్నారు ప్రభా అయా వాళ్ళ కోసం రక్తం కాసినా కనుక ప్రభా ఈ రోజు అవకాశం ఇస్తుంది విధానాన్ని బట్టి నీకు వందడం వాళ్ళ కుటుంబం అంతా రక్షపోవడాలా మీ స్వాన్నిధులకు రావాల ప్రభావ మీరే సహాయం చేయడేవా రేసు ప్రభావ అబద్ధాన్ని ప్రకటిస్తున్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడేడు అయినా వాళ్ళ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా ప్రభావ మీరే కాలం జరిగిచ్చేడు అయినా అబద్ధ బుద సైతం రాజ్యం అంతా కూలాల ప్రవ్వ ఏ స్థానం అబద్ధం ఉండడానికి వీలేదు ప్రభా ఏ క్రమంలో సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా పథక బిడ్డ దర్శనతో మీరు మాట్లాడండి కాపరులతో మాట్లాడండి నాయన ఓ సేవకులతో మీరు మాట్లాడండి ప్రభా మీరే కాలం జరిగించేది తండ్రి నువ్వు అద్భుత ఆర్త జరిగించే దేవుడు ప్రభా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నా ఎవరు కూడా ఏసు ప్రభా నశించకుండా మీరు కాచు కాపాడండి అయ్యా లోకంలో ఉన్న పథక బిడ్డకు తోడైనండిసు ప్రభావ అసక్త కలిగిన పథక కుటుంబానికి మీరు దండి బంధకాలు కట్టడం మంత్ర కదండి విగ్రహం సైతమత కూలాల ప్రభావ భార్య భర్త సమాధానం నెమ్మది పిల్లల పట్ల నెమ్మది దయచేయండి ప్రతొక బిడకు తోడై నడిపించి దయచేయండి తండ్రి ప్రతొక్క బిడ్డ ప్రభా ఎక్కడ కూడా అపాయకరమైన శోధన రానికి బీలేదు ప్రభా పెద్ద బిడ్డ నుంచి బిడ్డలకంతా తోడైనట్టు దేవా ప్రతొక బిడ్డకు కాలేజ్ కానీ ఆఫీస్ లో కానీ స్కూల్ కి కాని ప్రభా ప్రతొక బిడకు కుటుంబాల పట్ల గొప్ప కాలం జరిగిచ్చండి ఈ రాత్రికాల వస్త్రకాలం పథక బిడకు తోడే అసంతో సాకండిన ఆయన ఏసుప్రభ నశించకుండా కాచి కాపాడండి ఈ బలంగా నష్టంతో సాకండిన ఆయన కుటుంబాలంతా రక్షింపబడాలా ప్రభాకాలం జరిగిచ్చండి ఏసుప్రభ ఆసుపత్రి నూతన ఆసుపత్రి విషయంలో ప్రార్థిస్తున్నాను వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి చైతన్ రాజ్యం అంతా కూరాలా ప్రభావ వాళ్ళంతా రక్షింపబడాలా ప్రభావ వాళ్ళందరూ నీత ప్రభావతా కరిగిన బిడ్డల ప్రభావ ఎవ్వరు కూడా నశించకుండా ప్రభా సమాధానం ఇంటికి తిరిగి పోను కాక ప్రభా మీరు సహాయం చేయడిదా దాకా మీరు మాట్లాడండిదైనా ఏసు ప్రభా నీకు వందరాలు వాళ్ళు కూడా సంపూర్ణంగా సంధికొస్తే మీకు సహాయం చేయండి సమర్థ జీతం కలగ చేయడేదైనా వాళ్ళు కూడా ఇటు ప్రభా డబ్బులు తెచ్చుకొని కూడా ప్రభా అటెంటి సైతం రోజు కూర్చువేయండిదైనా ఏ సుప్రవాణానికి వందరాలైనా ఏది కూడా ఆటంకం చేయనికి వీలెట్టవా సంపూర్ణంగా మీరు మార్చుకోండి తండ్రి ఎస్ చేయాలి వందర కుటుంబం శాంతి సమాధానం లేకుండా దయ్యాలని కాల్చి వెళ్ళండి క్షీరచేత్ర గడ్డించాడు ఆయన ఏ సూప్రవానికి వందరాలైనా ఏ కుటుంబం కూడా ఎసుప్రభ నశించకుండా కాచి కాపాడి భద్రపరచండి మీ అతంతో తాకండి నాయన రెక్క చింద భద్రపరచండి ఇలాకాల పతక బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి నీకు వంతన ఏమన్నా కూర్చుటా నీకన పెట్టండి ఏ శోధన పడిపోకుండా కాచు కాపడండి చిన్న కూడా చోడయండి వాళ్ళ కౌసరకరం తీర్చి పోషించి రక్షించండి తల్లిదండ్రులకు జ్ఞానం చేత నటించే అలా చాలా ప్రభావ మీరే సహాయం చేయండినైనా ఏసు ప్రభావ నీరాకాల తితరలో ఉంది కనుక ప్రభావ పతొక్క బిడ్డ కూడా నడిపించండి మీ నామానికే మై మెచ్చుకోండి ఏ వందనాలు ఇంకా ఎవరైతే రక్షణ మార్గం లేరని అయినా రక్షణ మార్గం నడిపించండినైనా తండ్రి నీకు వందనాల స్తోత్ర చెల్లిస్తాం పదకొండు జీవించి ఆశీర్వదించి వచ్చిన పతకొంబల దీవాల ఆశీర్వాదులు పొందాల ప్రభావ ఏసు ప్రభానికి వందనాలైనా పతొక్క బిడ్డస్ ఎవరో వాడబడుతున్నారు ఏసు ప్రభావ మరి నీకు మరి అన్నవాళ్ళు మరి తేడా లేదు వాళ్ళంతా క్షేమంగా చేరడం శక్తి దయచేయండి నీ బలమైన అర్థంతో తాకండి నాయన ఏసు ప్రభాని వందనాలు జీవాన్ని ప్రకటిస్తున్నదేవా నెమ్మది శాంతి దయచేసి రక్షించుకొని రాకడ కిస్తపరచుకోండి ఎక్కడైతే ప్రాంతాలు వాడబా రక్షింపబడడం కాకదేవా మీరే కాలం జరిగింది నేను అమ్మలకి మైం తెచ్చుకొని రాకడే సిద్ధపరచుకోమని మా ప్రాధాన్యన్ని దుప్పాన చేర్చుకొని ప్రాధాన్య పత్రాల జాబ్ దయచేయమని నదడనే ఏ చూ తండ్రి ఆ మెయిన్ సార్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానము పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ చూపించేస్తున్నాడు